యూనిట్ ట్వంటీ త్రీ లెసన్ నైన్టీ వన్ ఓన్లీ స్టార్ట్ పట్టుకున్న కొండ చిలువ గ్వాలియర్ సెప్టెంబర్ ఇరవై మొన్న గ్వాలియర్ కోట ఆవరణలో ఒక పెద్ద కొండ చిలువ ఒక మేకను పట్టుకుని మింగుతూ ఉండగా దాన్ని పట్టుకున్నారు అప్పటికి మేక శరీరంలో సగానికి పైగా కొండచిలువ నోటిలోనికి వెళ్లిపోయింది మేక వెనక కాళ్లు మాత్రం బయటికి కనిపిస్తున్నాయి ఆ కాళ్లు పట్టుకుని మేకను బయటికి లాగారు అప్పటికి మేక ఇంకా బతికి ఉంది కాని ఆ తర్వాత కొద్దిసేపటికి అది చచ్చిపోయింది కొండచిలువను స్థానిక జంతుప్రదర్శనశాలకు అప్పగించారు కొండచిరువ సుమారు నలభై కిలోగ్రాముల బరువుంది దాని వయస్సు పది సంవత్సరాలు అది పట్టుకున్న మేక బరువు పదిహేను కిలోగ్రాములు రవి బడికి వెళ్తూ దోవలో ఒక జామ చెట్టును చూశాడు చెట్టుకు జామకాయలున్నాయి అతనికి నోరు ఊరింది ఒక రాయి తీసుకుని కాయలను కొట్టాడు అక్కడ ఉన్న కాకికి ఆ రాయి తగిలింది అది కింద పడది దెబ్బ బాగా తగలటం వల్ల అది చచ్చింది రాయి విసిరేటప్పుడు అది ఆ కాకికి తగులుతుందని ఆ కాకి చస్తుందని రవి అనుకోలేదు అది చావటం వల్ల ఎవరైనా చూసి తిడతారేమోనని భయపడ్డాడు రాళ్లు వెయ్యకుండా చెట్టు ఎక్కి జామకాయలు కోద్దాం అనుకున్నాడు చెట్టు ఎక్కుతూ ఉండగా కాలు జారి కింద పడిపోయాడు అతను పట్టుకున్న కొమ్మ కూడా విరిగిపోయింది కింద వాననీళ్లున్నాయి నీళ్లల్లో పడటం వల్ల అతని బట్టలు తడిసిపోయాయి వాళ్ల నాన్నగారికి చెప్పకుండా పెట్టుకుని వచ్చిన గడియారం కూడా తడిసిపోయింది నీళ్లు తగలగానే అది ఆగిపోయింది వాళ్ల నాన్నగారు కోప్పడతారేమోనని అతను భయపడిపోయాడు అప్పటికి స్కూల్ టైం అయిపోయింది వాళ్ల నాన్నగారు అప్పటికి ఆఫీసుకు వెళ్ళిపోయి ఉంటారు అనుకొని మెల్లగా ఇంటికి బయలుదేరాడు కానీ ఇంటికి వెళ్లేసరికి వాళ్ల నాన్నగారు వరండాలో కూర్చుని ఉన్నారు రిపీట్ స్టార్ట్ మేకను పట్టుకున్న కొండ చిలువ పట్టుకున్న కొండ గ్వాలియర్ సెప్టెంబర్ ఇరవై ఆరు గ్వాలియర్ సెప్టెంబర్ ఇరవై మొన్న గ్వాలియర్ కోట ఆవరణలో ఒక పెద్ద కొండ చిలువ ఒక మేకను పట్టుకొని మింగుతూ ఉండగా దాన్ని పట్టుకున్నారు మొన్న గ్వాలియర్ కోట ఆవరణలో ఒక పెద్ద కొండ చిలువ ఒక మేకను పట్టుకొని మింగుతూ ఉండగా దాన్ని పట్టుకున్నారు అప్పటికి మేక శరీరంలో సగానికి పైగా కొండచిలువ నోటిలోనికి వెళ్లిపోయింది అప్పటికి మేక శరీరంలో సగానికి పైగా కొండచిలువ నోటిలోనికి వెళ్ళిపోయింది మేక వెనక కాళ్లు మాత్రం బయటికి కనిపిస్తున్నాయి మేక వెనక కాళ్లు మాత్రం బయటికి కనిపిస్తున్నాయి ఆ కాళ్లు పట్టుకుని మేకను బయటికి లాగారు ఆ కాళ్లు పట్టుకుని మేకను బయటికి లాగారు అప్పటికి మేక ఇంకా బతికి ఉంది అప్పటికి మేక ఇంకా బతికి ఉంది కాని ఆ తరువాత కొద్దిసేపటికి అది చచ్చిపోయింది తరువాత కొద్దిసేపటికి అది చచ్చిపోయింది కొండచిలువను స్థానిక జంతుప్రదర్శనశాలకు అప్పగించారు కొండచిలువను స్థానిక జంతు జంతుప్రదర్శనశాలకు అపగించారు కొండచిలువ సుమారు నలభై కిలోగ్రాముల బరువు కొండచిలువ సుమారు నలభై కిలోగ్రాముల బరువు దాని వయస్సు పది సంవత్సరాలు దాని వయస్సు పది సంవత్సరాలు అది పట్టుకున్న మేక బరువు పదిహేను కిలోగ్రాములు అది పట్టుకున్న మేక బరువు పదిహేను కిలోగ్రాములు రవి బడికి వెళ్తూ దోవలో ఒక జామ చెట్టును చూశాడు రవి బడికి వెళ్తూ దోవలో ఒక జామ చెట్టును చూశాడు చెట్టుకు జామ కాయలు ఉన్నాయి చెట్టుకు జామకాయలున్నాయి అతనికి నోరు ఊరింది అతనికి నోరూరింది ఒక రాయి తీసుకుని కాయలను కొట్టాడు ఒక రాయి తీసుకుని కాయలను కొట్టాడు అక్కడ ఉన్న కాకికి ఆ రాయి తగిలింది అది కింద పడ్డది దెబ్బ బాగా తగలటం వల్ల అది చచ్చింది దెబ్బ బాగా తగలటం వల్ల అది చచ్చింది రాయి విసిరేటప్పుడు అది ఆ కాకికి తగులుతుందని ఆ కాకి చస్తుందని రవి అనుకోలేదు రాయి విసిరేటప్పుడు అది ఆ కాకికి తగులుతుందని ఆ కాకి చస్తుందని రవి అనుకోలేదు అది చావటం వల్ల ఎవరైనా చూసి తిడతారేమోనని భయపడ్డాడు అది చావటం వల్ల ఎవరైనా చూసి తిడతారేమోనని భయపడ్డాడు రాళ్లు వెయ్యకుండా చెట్టు ఎక్కి జామకాయలు కొద్దాం అనుకున్నాడు రాళ్లు వెయ్యకుండా చెట్టు ఎక్కి జామకాయలు కోద్దాం అనుకున్నాడు చెట్టు ఎక్కుతూ ఉండగా కాలు జారి కింద పడిపోయాడు చెట్టు ఎక్కుతూ ఉండగా కాలు జారి కింద పడిపోయాడు అతను పట్టుకున్న కొమ్మ కూడా విరిగిపోయింది అతను పట్టుకున్న కొమ్మ కూడా విరిగిపోయింది కింద వాననీళ్లున్నాయి కింద వాన నీళ్లున్నాయి నీళ్లల్లో పడటం వల్ల అతని బట్టలు తడిసిపోయాయి నీళ్లల్లో పడటం వల్ల అతని బట్టలు తడిసిపోయాయి వాళ్ల నాన్నగారికి చెప్పకుండా పెట్టుకుని వచ్చిన గడియారం కూడా తడిసిపోయింది వాళ్ల నాన్నగారికి చెప్పకుండా పెట్టుకుని వచ్చిన గడియారం కూడా తడిసిపోయింది నీళ్లు తగలగానే అది ఆగిపోయింది నీళ్లు తగలగానే అది ఆగిపోయింది వాళ్ల నాన్నగారు కోప్పడతారేమోనని అతను భయపడిపోయాడు వాళ్ల నాన్నగారు కోప్పడతారేమోనని అతను భయపడిపోయాడు అప్పటికి స్కూల్ టైం అయిపోయింది అప్పటికి స్కూల్ టైం అయిపోయింది వాళ్ల నాన్నగారు అప్పటికి ఆఫీసుకు వెళ్ళిపోయి ఉంటారు అనుకుని మెల్లగా ఇంటికి బయలుదేరాడు వాళ్ల నాన్నగారు అప్పటికి ఆఫీసుకు వెళ్లిపోయి ఉంటారు అనుకొని మెల్లగా ఇంటికి బయలుదేరాడు కానీ ఇంటికి వెళ్లేసరికి వాళ్ల నాన్నగారు వరండాలో కూర్చుని ఉన్నారు కాని ఇంటికి వెళ్లేసరికి వాళ్ల నాన్నగారు వరండాలో కూర్చుని ఉన్నారు డ్రిల్ ఇంటికి వెళ్ళిపోయాడు శర్మ ఇంటికి వెళ్లిపోయాడు నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి కొమ్మ విరిగింది కొమ్మ విరిగింది కొమ్మ విరిగిపోయింది కొమ్మ విరిగిపోయింది కింద పడ్డాడు కింద పడ్డాడు కింద పడిపోయాడు కింద పడిపోయాడు నాటకం అయింది నాటకం అయింది నాటకం అయిపోయింది నాటకం అయిపోయింది బస్సు ఆగింది బస్సు ఆగిపోయింది బస్సు ఆగిపోయింది రైలు వెళ్ళింది రైలు వెళ్ళింది రైలు వెళ్ళిపోయింది రైలు వెళ్ళిపోయింది పందిరి కూలింది పందరి కూలింది పందిరి కూలిపోయింది పందిరి కూలిపోయింది ఆ మేక బతికి ఉంది ఆ మేక బతికి ఉంది సుబ్బారావు కూర్చుని ఉన్నాడు సుబ్బారావు కూర్చుని ఉన్నాడు అతను నిల్చుని ఉన్నాడు అతను నిల్చుని ఉన్నాడు ఆ కుక్క కారు కింద పడి చచ్చింది ఆ కుక్క కారు కింద పడి చచ్చింది ఆ కాకి బాగా దెబ్బ తగిలింది అది ఇంకొక గంటలో చొస్తుంది ఆ కాకి బాగా దెబ్బ తగిలింది అది ఇంకొక గంటలో చొస్తుంది ఆ మేక బతికి ఉంది ఇంకా చావలేదు ఆ మేక బతికి ఉంది ఇంకా చావలేదు డ్రిల్ దాన్ని దాన్ని కొట్టారు మింగుతూ ఉండగా దాన్ని కొట్టారు పట్టుకొని పట్టుకొని మింగుతూ ఉండగా దాన్ని కొట్టారు మేకను పట్టుకొని మింగుతూ ఉండగా దాన్ని కొట్టారు కొండ చిలువ కొండ చిలువ మేకను పట్టుకుని మింగుతూ ఉండగా దాన్ని కొట్టారు ఒక కొండ చిలువ మేకను పట్టుకుని మింగుతూ ఉండగా దాన్ని కొట్టారు ఆవరణలో ఆవరణలో ఒక కొండచిలువ మేకను పట్టుకుని మింగుతూ ఉండగా దాన్ని కొట్టారు కోట ఆవరణలో ఒక కొండచిలువ మేకను పట్టుకుని మింగుతూ ఉండగా దాన్ని కొట్టారు గ్వాలియర్ గ్వాలియర్ కోటా ఆవరణలో ఒక కొండచిలువ మేకను పట్టుకుని మింగుతూ ఉండగా దాన్ని కొట్టారు అతను పదకొండు గంటలకు కుక్క కారు పడ్డది దానికి కొన్ని దెబ్బలు తగిలాయి బతికింది. అది ఇప్పుడు బతికి ఉంది జనం టికెట్ల కోసం నిల్చున్నారు అయిపోయాయి వాళ్ళు ఇంకా అందరూ సినిమా హాల్లో కూర్చున్నారు సినిమా అయిపోయింది వాళ్ళు ఇంకా కూర్చుని ఉన్నారు శర్మ దాన్ని బయటికి లాగాడు వెంటనే అది చచ్చిపోయింది శర్మదాన్ని బయటికి లాగగానే అది చచ్చిపోయింది రమ నాకు ఒక సంచి ఇచ్చింది వెంటనే నేను బయటికి వచ్చాను నాకు ఒక సంచి ఇవ్వగానే నేను బయటికి వచ్చాను అమ్మ అన్నం వండింది వెంటనే నాకు పెట్టింది నాకు పెట్టింది మా తమ్ముడు ఇక్కడికి వస్తాడు వెంటనే నిన్ను కలుస్తాడు మా తమ్ముడు ఇక్కడికి రాగానే నిన్ను కలుస్తాడు ట్రాన్స్ఫర్మేషన్ అతను బజారు నా పుస్తకాలు తడిశాయి నా పుస్తకాలు తడిసిపోయాయి మనం ఇంటికి వెళ్దాం మనం ఇంటికి వెళ్లిపోదాం గడియారం ఆగలేదు గడియారం ఆగిపోలేదు రైలుకు టైం అయింది రైలుకు టైం అయిపోయింది ఆ కర్ర విరుగుతుంది ఆ కర్ర విరిగిపోతుంది